అసలు ఏం జరిగిందంటే యాభై నాలుగవ అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి ఐదు ఒక జూనియర్ ఐఏఎస్ అధికారి ఈ మధ్య నా దగ్గర ఒక వ్యాఖ్య చేశాడు మీరు చాలా కీలకమైన పోస్టుల్లో పనిచేశారు కానీ బహుశా మీకు జిల్లాల్లో వర్గ పార్టీ ఘర్షణల మధ్య పనిచేసే అవసరం రాలేదేమో సార్ మీకు సర్వీస్ అంతా నల్లేరు మీద బండి నడకలా సాగిపోయి ఉంటుంది ఇప్పుడు జిల్లాలకు వచ్చి చూడండి చచ్చిపోతున్నాం ఈ గ్రామ కక్షలతో ఒక పని చేస్తే ఒక వర్గానికి కోపం చేయకపోతే మరో వర్గానికి కోపం తొందరపుడు ఒక నిర్ణయం తీసుకున్నామా మా మీద పిటిషన్ల బాణాలు వేసేస్తారు అందుకే పని చేయగలిగి ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయాలనిపించు అతను చెప్పింది కొంతవరకు నిజమే ఈ వర్గ కక్షలు గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి అందుకే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు అంటూ ఉంటారు పంచాయతీ ఎన్నికల్లో కన్నా ఎన్నికల్లో పనిచేయటం సులభం గ్రామాల్లో ప్రతి ఒక్కరి ఉనికి మిగిలిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఎవరు ఏ పార్టీకి చెందినవాడు ఏ వర్గానికి పనిచేసేవాడో చాలా వరకు తెలిసిపోతుంది ఇందువల్ల ఏదన్నా ఒక ప్రతిపాదన వచ్చిందంటే ఈ ప్రతిపాదన ఏ వర్గం వారు చేశారు అన్న అంశం దగ్గర తెచ్చి మొదలవుతుంది ఈ ప్రతిపాదన ఎందుకు చేసుకుంటారు దీని వెనకాల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమిటి ఇలా సవా సందేహాలు అనుమానాలు అక్కడి నుంచి అవతలి వాళ్ళకి ఈ పథకం వల్ల రాగల ప్రతిష్ట అంతా అది వాళ్ళకి రాకుండా చేయాలంటే ఏం చేయాలి మనం ఇంకో ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఇద్దామా లేకపోతే వాళ్ల పథకంలో లోపాలు వేదికి అడ్డం పడదామా ఇలా గ్రామాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణల కారణంగా దశాబ్దాల తరబడి ఆగిపోయిన పథకాలు మనకి చాలా బళ్లల్లో కనిపిస్తాయి నేను ఆ జూనియర్ ఐఏఎస్తో పూర్తిగా ఏకీభవించలేకపోయాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు పంతొమ్మిది వందల నాకు ఎదురయ్యాయి ఇటీవలి సంవత్సరాల్లో నేను మర్రి మానవ వనరుల శిక్షణ సంస్థలో వర్క్షాపులు నిర్వహించినప్పుడు కూడా జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది అధికారులు ఈ సమస్యలని లేవలెత్తేవారు వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు కానీ అన్ని సందర్భాల్లోనూ నిజం కూడా కాదు నిజమే అయి ఉన్న చోట ఏం చేయాలి ఎలా చేయాలి అధికారం ఉంది కదా బలవంతంగా ఎందుకు అమలు చేయలేము అనుకుని ప్రయత్నిస్తే జరిగేదల్లా నెల జరగకుండా బదిలీ అయిపోవటమే కానీ మానవ సంబంధాలు సవ్యంగా ఉంటే సాధించగలిగేది అపారం అని నా నమ్మకం ఈ నమ్మకం ఇవాళ వచ్చింది కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు శిక్షణ ఇచ్చిన కలెక్టర్ కె సుబ్రహ్మణ్యం దగ్గర చాలా నేర్చుకున్నాను మనం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేయడం లేదు మనం ఏం చేస్తే అదేలా అని ప్రజలు తలంచుకుని ఊరుకోవడానికి ఇది ప్రజాస్వామ్య యుగం ప్రజల్లో అన్ని వర్గాలు అన్ని మనస్తత్వాలు ఉంటాయి నలుగురిని ఒప్పించి కలుపుకు ప్రయత్నం చేస్తేనే నిజమైన అభివృద్ధిని సాధించగలుగుతాం ఇది జరగాలంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంతగా వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకుంటాం ఆ విశ్వాసం అనే పునాది మీద అద్భుతాలు సాధించాం ఆయన మాటల్ని నేను ఇవాళ మరణం చేసుకుంటాను ఆయన అలా ప్రజలు విశ్వాసాన్ని గెలుచుకోబట్టే పశ్చిమ గోదావరి జిల్లాని వ్యవసాయ పరంగా అద్భుతమైన ప్రతి మార్గంలో నడిపించగలిగాడు ఇవాళకి ఆ జిల్లాలో రైతులు తలుచుకునే కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారే పరిపాలనలో మానవ సంబంధాలు గొప్ప సత్ఫలితాలు మొదట్లో నేను నమ్మలేదు కానీ ఆ విశ్వాసంతోనే ప్రయత్నిస్తూ వచ్చాను నా మొదటి ప్రయత్నం ఎలా జరిగిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోల దగ్గర సమ్మిశ్ర గూడెన్ సమితి పరిధిలో దొమ్మేరు అనే గ్రామం ఉంది ఇప్పుడు మండల బ్లాక్ లో ఏర్పడక ముందు సమితులు ఉండేవి ఈ గ్రామంలో ఒక జిల్లా బోర్డ్ స్కూల్ అత్యంత దయన్యస్థితిలో ఉండేవి ఆ ఊళ్ళో సంపన్నులు చాలా మంది ఉన్నారు కానీ వర్గ కక్షల కారణంగా స్కూల్ని అందరూ పట్టించుకోవడం మానేసాను నేను ఐఏఎస్ అధికారిగా జిల్లాలో అడుగు అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో శిక్షణ పొందుతున్నప్పుడు ఆ శిక్షణలో భాగంగా సమిశ్ర బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ బీడీఓగా ఆరు మాసాలు పనిచేయాల్సి వచ్చింది ఆ పోస్టులో ఉన్నప్పుడే ఈ దొమ్మేరు స్కూలు గోడు నా దృష్టికి వచ్చింది మా సమితి అధికారులు నన్ను సున్నితంగా వారించారు ఆ దొమ్మేరు గొడవల్లో తలదర్చుకండి సార్ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది నాకు కొరతనం కదా పట్టుదల పెరిగింది పైగా అప్పటికే ఎర్రగూడెం సబ్స్టేషన్ కట్టిస్తున్నానన్న అతి విశ్వాసం ఇంకా ధైర్యంగా ముందుకు చూసింది అసలు ఎర్రగూడెం సబ్స్టేషన్ నాకు ఆ అతి విశ్వాసాన్ని కలిగించడానికి కారణం ఏమిటంటే దాదాపు ఇరవై పంచాయతీలకు అంటే ఆ సమితిలోని యాభై అరవై గ్రామాలకు కరెంటు లేదు చాలా చోట్ల బావులున్నా డీజిల్ ఇంజన్తో వ్యవసాయం చాలా ఖర్చుతో పని వాకప్ చేస్తే ఒక కొత్త పెద్ద సబ్స్టేషన్ కడితే గానీ ఈ గ్రామాలకు కరెంటు సాధ్యం కాదన్నారు విద్యుత్ బోర్డుని అడిగాం సబ్స్టేషన్ కట్టాలంటే ఈ సంవత్సరపు బడ్జెట్లో లేదు నిధుల కొరత వలన వచ్చే సంవత్సరం కూడా అనుమానమే అన్నారు చాలా పథకాల్లో గ్రామస్తులు కొంత నిధులు సమకూరిస్తే సమితి తరఫున కొన్ని నిధులు ఇచ్చి చేయడానికి అవకాశం ఉంది స్కూల్ బిల్డింగ్లు కట్టడం ఊళ్ళో రోడ్లు వేయడం వంటివి ఇది వరకు జరిగేవి ఇప్పుడు కూడా అమలులో ఉన్నాయి కానీ అలా ఏదో ఒక్క గ్రామానికి సంబంధించి అయితే చేయవచ్చు అటువంటి పథకం కింద సబ్స్టేషన్ కట్టడానికి ఆలోచిస్తే కొంత ఖర్చుని సమితి కొంత ఖర్చుని గ్రామాలు మరి కొంత ఖర్చుని విద్యుత్ బోర్డు కనుక పెట్టగలిగితే అందరిని ఒప్పించాలి సమితి అధ్యక్షుడు ముళ్లపూడి కృష్ణారావు గారితో మాట్లాడితే సమితి నుంచి కొంత ఇవ్వవచ్చు ఆ గ్రామాలకు మనం చేసింది ఎక్కువ లేదు కానీ అవి పేద గ్రామాలు గ్రామస్తులు కొంతవరకన్నా ఇవ్వగలుగుతారు లేదు అందరికీ బావులు ఉండవు మోటార్లు అక్కర్లేదు కానీ ఇళ్ళకు కూడా కరెంటు వస్తుంది కదా పంచాయతీకి కూడా వస్తుంది కదా పంచాయతీల నుండి కొంత డబ్బు ఇప్పించి గ్రామస్తులు పెట్టాల్సిన దాన్ని కరెంటు రావాల్సిన రైతు నుంచి ఇళ్లకు కరెంటు కావాల్సిన వారి నుంచి తీసుకోవచ్చు కానీ వారికి దీనికోసం బావుల కోసం పంపు సెట్ల కోసం అప్పులు ఇప్పించాల్సి ఉంటుంది చాలా పెద్ద పనే చేస్తే మటుకు ఈ గ్రామాల జాతకం మార్చినట్లు అవుతుంది మీరు ప్రయత్నం చేయండి మేమంతా మీకు అండగా ఉంటాం అని ధైర్యం ఇచ్చారు ఎర్నగూడెం సబ్స్టేషన్ దేశంలోనే మొదటి సామూహిక కరెంటు ప్రాజెక్టుగా మొదలైంది కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారి మద్దతుతో విద్యుత్ బోర్డుతో మాట్లాడి నెల రోజుల్లో స్కీమును మంజూరు చేయించడమే కాక సహకార బ్యాంకులతో చెప్పి అప్పులిప్పించడం సమితికి పంచాయతీలకు దీనికోసం అదనపు నిధులు మంజూరు చేయించడం జరిగింది అంతా చక్కచక్క జరిగిపోయింది ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి ఎర్ణగూడెం సబ్స్టేషన్ పూర్తిగా వస్తోంది దానితో పాటే నలభై గ్రామాలకు కరెంటు తీగలు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం పెద్ద యజ్ఞంలా కార్యక్రమం సాగుతోంది ఆదివారం మెట్ట మధ్యాహ్నం డివిజనల్ ఇంజనీర్ రామకృష్ణ గారితో జీప్ లో ఆ గ్రామాల్లో పని పూర్తి చేసుకుని నిడదవోలికి వాపసు వస్తున్నాం జీప్ చెడిపోయింది ఎండకు ఇంజిన్ వేడిక్కినట్లు ఉంది యాభై గజాల్లో చెట్టు నీడ పాపం డ్రైవరు ఏదైనా చేద్దామన్న విపరీతమైన ఎండ రామకృష్ణ గారితో నీడ వరకు జీప్ తోద్దాను రండి అన్నాను ఆ పని మొదలెట్టాం ఆయన భారీ ఖాయమేమో తట్టుకోలేకపోయారు ఆదివారం మాతో పనిచేయిస్తున్నారు కాలువలు కట్టేశారు మా ఆవిడ రొయ్యలు చెప్పలకూర చేశానని త్వరగా రమ్మంది మీతో పెట్టుకుంటే ఇంతే మేము రెండేళ్లు చేసే పని నాలుగు నెలల్లో జయించాలని చూస్తున్నారు పైగా ఈ ఎండలో జీప్ చూపిస్తున్నారు కూడా మీ మొహం చూసి చేయాల్సి వస్తుంది ఏం కర్మండి మనకి ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సుఖపడనీరు అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు పాపం ఆయన అలా అన్నారు కానీ చాలా మంచి ఆఫీసర్ ఆ సబ్స్టేషన్ నిర్మాణాన్ని ఒక సవాల్గా తీసుకుని పూర్తి చేశారు ఆ రోజులో అదొక పెద్ద వింత అన్ని గ్రామాలకు అన్ని పంపు సెట్లకు అన్ని ఇళ్లకు నాలుగు మాసాల్లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి ప్రజల సహాయ సహకారాలతో చేసిన ఈ పెద్ద పథకం దేశంలోనే మొదటిసారి జరగడంతో నా మీద నాకు విశ్వాసం పెరిగింది అది ఎక్కువగా ఊహించుకున్నానన్న సంగతి దొమ్మేరు స్కూల్ విషయంలో వేలు పెట్టాక అర్థమైంది ఎందుకు చేయలేము అనుకున్నాను కానీ ఎంతో ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు కలిసి రావడం లేదు డబ్బులు అంటే అది కాదు మంచి సంపన్నమైన గ్రామం చాలా వరకు చెరుకు పండిస్తారు అదిగాక ఇంకా పొగాకు కూరగాయలు వంటి వాణిజ్య పంటలు కూడా పండిస్తారు చాలామంది రైతులు ధనవంతులే మరి వాళ్ళ ప్రజల తరఫున అంటే గ్రామం తరఫున కట్టాల్సింది రెండు రూపాయలు వాళ్ళకి ఒక లెక్క కావాలంటే ఒక్కరైతే కట్టగలరు ఒకసారా రెండు సార్లా దాదాపు ఎనిమిది సార్లు ప్రయత్నం చేశాను ఆరుసార్లు రాత్రిపూట వాళ్ళ గ్రామానికి వెళ్ళి గ్రామంలోనే పడుకున్నాను మా సమితి అధికారులు చెప్పనే చెప్పారు ఆ గ్రామం అంతేనండి తగ్గాదాలు తప్ప అభివృద్ధి ఎవ్వరికే పట్టదు మూడేళ్ల క్రితం స్కూల్ భవనం ప్రిపేర్ చేయడానికి పదిహేను వేల రూపాయలు మంజూరు చేశాం అందులో వారి వాటా రెండు మిగతాది సమితే భరిస్తుంది ఇంతవరకు కట్టలేదు అడిగి అడిగి విసిగుబోయి ఊరుకున్నాం ఆ ఇంకే ఊరికైనా మంజూరు చేస్తే బాగుంది ఎందుకు చేయరు అని అడిగితే చెప్పారు ఊళ్ళో రెండు వర్గాలు ఒకరంటే ఒకరికి పడదు వాళ్లలో వాళ్ళ పెద్ద దానికి పోటీ సహకార సంఘాలు ఎలక్షన్ల కోసం ఒక్కొక్క వర్గం రెండేసి లక్షలు ఖర్చు చేశారు అలాగే పంచాయతీ ఎన్నికలు ఖర్చు పెడతారు మంచి పనికి మాత్రం ఎవరి దగ్గర డబ్బులుండవు మా వాళ్ళు చెప్పిందంతా నిజమే పాత జిల్లా బోర్డు స్కూల్లో నూట మంది పైగా పిల్లలు ఆడామగా కలిపి చదువుతున్నారు ఎకరం పైన స్థలం ఉన్న చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఊళ్ళో బహిర్భూమిగా వాడుతున్నారు స్కూల్ భవనం చుట్టూ తుప్పలు గుడ్డు గోదా పందులు వానాకాలంలో బురద పెంకులు ఉడిపోయి నాలుగు గదిలో ఒక్క గది మాత్రమే వాడతారు మిగతా క్లాసులు ఫర్లాంగ్ దూరంలో ఉన్న గుడి వరండాలో అరుగుల మీద సరే గుడి అంతంత మాత్రమే ఊళ్ళో మాత్రం చాలా మంచి ఇళ్ళు ఒక జమీందారు గారి బంగ్లా కూడా ఉంది గ్రామాధికారులు గ్రామ సర్పంచ్ ని పిలిచి మాట్లాడితే గ్రామంలో రెండు గ్రూపుల గురించి చెప్పారు సుబ్బారావు గారి గ్రూపు రాజుగారి గ్రూపు విడివిడిగా ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి తయారు కానీ ఒకరు ఇంకొకరు ఇవ్వని పని చేయని ఎవరు కలిసి రారు వాళ్ళని పిలిపించి మాట్లాడాను కలిసి రాలేదు విడివిడిగా వచ్చి మాట్లాడారు ఇద్దరు మంచి వాళ్ళలాగానే అనిపించారు గ్రామాభివృద్ధి కావాలని ఇద్దరికీ ఉంది కానీ కలిసి చేయాలని లేదు ఎవరికి వారు డబ్బు కట్టడానికి సిద్ధం కానీ అవతల వారు డబ్బు కట్టి పనిచేయించుకోవడం ఒప్పు గ్రామంలో పోని ఎవరికి దోచినంత వారిచ్చి కావలసిన డబ్బు సేకరిద్దామంటే తగాదాల వల్ల ఎవరు అలా ముందుకు రావడం లేదు నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు సమితి అధ్యక్షుడు కృష్ణారావు గారిని అడిగితే వాళ్ళు మొండివాడండి మీరు మీ కాలం పాడు చేసుకోవచ్చు ఆ మాత్రం సమయం ఇంకో పనిలో పెడితే చాలా చేయొచ్చు నేను కూడా చెప్పి చెప్పి విసిగిపోయాను ఆ కేసు వదిలేయండి అని సలహా ఇచ్చాను నాకు పట్టుదల పెరిగింది సమిశ్ర గూడెంలో పడుకునే బదులు లోనే పడుకునే సాయంత్రం పూట ఇరు వర్గాల వారిని మళ్లీ మళ్లీ పీల్చి మాట్లాడేవాడిని మాకు తెలుసులేండి అని వాళ్ళు అంటున్నా వినకుండా వాళ్ళని విడివిడిగా నాతో స్కూల్ కు తీసుకెళ్లి చూపిస్తూ ఇలా రెండు మూడు సార్లు దొమ్మేరులో రాత్రిళ్ళు గడిపాక వాళ్ళు కొంచెం మెత్త నా మీద జాలి కూడా అనిపించింది మన పిల్లల స్కూల్ కోసం ఈయన ఇంత శ్రమ పడ్డాను ఏమిటి వచ్చిపోతుంటే మళ్లీ మళ్లీ అడుగుతుంటే ఏదో ఇదిగా ఉంది అని గ్రామాధికారులతో అంటున్నారని తెలిసింది నా మీద జాలి పడతారో విసుగొచ్చి వింటారో ఎలాగైనా సరే నా మాట వినాలి స్కూల్ బాగు చేయాలి ట్రైనింగ్లోని ఇంత చేతికొని వెళ్ళలాగా ఊరుకోవటం ఏమిటి అన్న పట్టుదల పెరిగింది మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళతో అన్నాను మీ తగాదాలు మానుకోమని చెప్పడం లేదు అది మీ స్వవిషయం ఈ స్కూల్ విషయం ఒక్క కలిసి రాకూడదా మీరు కలిసి పనిచేయక్కర్లేదు కలిసి చేస్తామని చెప్పండి చాలు చెరుసకుండా డబ్బులు ఇవ్వండి కానీ అది మీ ఇరు వర్గాలు కలిసి వచ్చి నా ముందు లెఖితపూర్వకంగా చెప్పాలి విని ఊరుకున్నారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాను మీరిలా రాకండి సార్ మాకు బాగా అనిపించడం లేదు మాకిష్టం లేనప్పుడు మీరిలా బలవంతం చేయడం బాగాలేదు మాకు ఇష్టమైతే వాళ్ళకి ఇష్టం ఉండద్దా ఇద్దరు కలిస్తే కదా మీ పని మా పని అయ్యేది అంటూ ఒక వర్గం సన్నగా గుణిగారు విడిగా మాట్లాడితే రెండో వర్గం కూడా అదే దోహరానికి రావడంతో ఇద్దరిని కొద్ది రోజుల తర్వాత ఒక్కసారే సమితి ఆఫీసుకు రమ్మన్నారు చాలా అయిష్టంగా వచ్చారు నన్ను మనసులో బాగా తిట్టుకుంటున్నారని వాళ్ళ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది అయినా ఏమీ తెలియనట్టు మొహం పెట్టాను రండి రెండి అంటే వాళ్ళని నా టేబులు ఎదురు ఎదురు కుర్చీల్లో కూర్చోబెట్టాను కొబ్బరి నీళ్ళు ఇచ్చి మర్యాద చేసి అని అనుకున్నాను మళ్లీ స్కూలు పిల్లలు చదువులు భవిష్యత్తు అంటూ ఉపన్యాసం మొదలైపోయాను వాళ్ళకి అప్పటికే ఈ కథ విని విని తల బొత్తి కట్టినట్టుంది వాళ్ళకి ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదు అని రెండు వర్గాలు నాకేసి చూస్తూ చెప్పేసి ఊరుకున్నాడు పనులు కూడా మీరే పంచుకుంటే బాగుంటుందేమో ఆహా మీకు ఇష్టమైతేనే మేం సమితి తరఫున మొదలు పెడితే మళ్ళీ సంవత్సరాలు గడిచిపోతాయేమోనని నా భయం అన్నాను ఇదేదో పనిచేసినట్టుంది మెటీరియల్ రూపంలో తాము వాటా సొమ్ముని అందించేందుకు ఒప్పుకున్నారు ముందే రాసి ఉంచిన కగితం బయటకు తీసి సంతకాలు పెట్టించుకున్నారు వారం తర్వాత పన్నెండు వేల నిధులతో చెప్పు తీసుకుని గ్రామానికి వచ్చేటప్పటికి స్కూల్లో పని జరుగుతోంది దాదాపు ఇరవై ఖర్చు పెట్టి ఎకరం స్థలంలో కాంపౌండ్ గోడ కట్టేశారు అదేమిటి మేము మంజూరు చేసింది కప్పుబాబు చేయడానికే కదా అన్నాను విస్తుబోతు మీరు వెళ్ళాక మేము కూర్చుని మాట్లాడుకున్నాం సార్ చేసేది ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి మొత్తం స్కూల్ బాగు చేస్తే బాగుంటుంది అనిపించింది చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలంటే ప్రహరీ కూడా అవసరం అనిపించింది కప్పు కూడా వేస్తాం దాంతోపాటు ఆడపిల్లలకు మరుగుదొడ్లు బడికి ఇంకో నాలుగు బదులు అంతా లక్షన్నర రూపాయలు అవ్వచ్చు మేము అందరం సందాలు పని పూర్తి చేద్దామని నిర్ణయించాం మేమంతా కలిసి చేస్తున్నాం మెటీరియల్ మేము ఇస్తున్నాం పని అంతా శుభారావు గారు చేస్తున్నారు అన్నారు రాజుగారు నా కళ్ళని నేను నమ్మలేకపోయినాను అలా మొదలైంది పని పని పూర్తయ్యేపటికి మూడు లక్షల పైన ఖర్చు లక్షనార్ తర్వాత డబ్బులు అయిపోతే వాళ్ళంతా కలిసి సమితి ఆఫీస్కి వచ్చి ఒక అభ్యర్థన చేశారు మా గ్రామం నుండి వేల టన్నుల చెరుకుని ఫ్యాక్టరీకి దోలుతున్నాం స్కూల్ కోసం గ్రామంలో రైతులందరూ టన్ను వేయడానికి ఒప్పుకున్నారు మీరు ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గారితో మాట్లాడి మాకు అడ్వాన్స్గా కొంత ఇప్పిస్తే మా బిల్లుల్లో ఆనక వాళ్ళు మినహాయించుకోవచ్చు ఈ సహాయం చేయండి వెంటనే చాగళ్ళ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది నేను సమితిలో ఆరు నెలల శిక్షణ పూర్తి చేసేపటికి స్కూల్ కొని దాదాపు పూర్తి వాళ్ళంతా నేను వెళ్లే లోపల ప్రారంభోత్సవం చేయాలని చాలా ఆకృతితో పనిచేశారు ఒక మంచి రోజు కూడా చూశారు కానీ రెండు మూడు రోజుల ముందు రాజుగారు వచ్చి అయ్యా ఈ ఫంక్షన్ ఇప్పుడు వద్దు సుబ్బారావు గారు రాలేరు ఆయన ప్రత్యర్థివర్గం వాడు వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు వారు లేకుండా ఈ ప్రారంభోత్సవం చేయడం మాకు ఇష్టం లేదు మీరేమో రెండు రోజుల్లో సమితి నుండి వెళ్ళిపోతున్నారు మేము ఇంకో రోజు ప్రారంభోత్సవం పెట్టుకుంటాం మేము తర్వాత ఎప్పుడు ఫంక్షన్ చేసినా మీరు ఎక్కడ ఉన్నా దానికి రావాలి మీరు లేకుండా ఫంక్షన్ చేయదలుచుకోలేదు అన్నారు తర్వాత నేను జిల్లా పరిషత్ కార్యదర్శిగా మూడు నెలలు ఏలూరులో శిక్షణలో భాగంగా పనిచేసేటప్పుడు వాళ్ల స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది అప్పటి చీఫ్ సెక్రటరీ ఎం టి రాజుగారి చేతి చేయించాం కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇతర నాయకులు అధికారులు వచ్చారు చాలా హడావుడిగా జరిగింది బాణాసంచాకే వేలు ఖర్చు పెట్టి ధూమ్ ధామ్గా చేశారు ఆ సమావేశంలోని వారి గ్రామంలో వారి స్వయం శక్తితో ఈ స్కూల్ లాగానే ఒక ఆసుపత్రి పశువుల ఆసుపత్రి కూడా పది లక్షల ఖర్చుతో కట్టాలని తీర్మానించారు నా జీవితంలో ఐఏఎస్ అధికారుగా ఎన్నో పోస్టులు చేశాను ఆయన నా ఈ మొదటి పరిపాలనా అనుభవం చాలా సంతృప్తించిన పని మానవ స్వభావాలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి గ్రామ కక్షలు లేని గ్రామం ఉండదు రాజకీయాలు లేని ప్రభుత్వం ఉండదు నాకు శిక్షణ ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారి మాటలు గుర్తొచ్చాయి ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగా ఆలోచించరు కానీ కమ్యూనిటీ ప్రయోజనాలు మాత్రం అందరికీ ఒకతే మంచి పని చేయాలంటే ఓర్పు లౌక్యం పట్టుదల వాదన అవసరం ఇవి ఉన్న వాళ్లే పాలనా యంత్రాంగంలో అనేక మంచి పనులు చేయగలుగుతారు అదే విషయం ఆ జూనియర్ ఐఏఎస్ కూడా చెప్పాను